ద్రవ్యయజ్ఞం ఏమండి స్వామివారికి వడమాల సమర్పించానండి మా ఇంట్లో నూట ఎనిమిది వడలు తయారు చేసి వెళ్ళి వడమాల వేయించానండి ఓహో వెరీ గుడ్ ద్రవ్యయజ్ఞం ఇదంతా ద్రవ్యయజ్ఞమే ఈ నూట వడమాల చేసేటప్పుడు అండి లక్ష జపం చేశానండి జపయజ్ఞం అదే నూట వడమాల చేసేటప్పుడు లక్ష జపం చేశానండి వెరీ గుడ్ జపయజ్ఞం రెండో యజ్ఞం జరిగింది ఈ నూట ఎనిమిది వడమాల జపయజ్ఞం రెడూ పట్టుకెళ్ళి హనుమంతుని మెళ్ళో వేసేటప్పుడు అండి నాకు పెద్ద షాక్ కొట్టిందండి ఆ దివ్యత్వ స్పర్శ కలిగిందండి ఆ హనుమంతుడు నన్ను ఆలింగనం చేసుకున్నట్టుగా స్పర్శ కలిగిందండి ఆ స్వాధ్యాయ యజ్ఞం తనను తాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది తనను తాను దర్శించడానికి ఉపయోగపడుతుంది ఇది తన హృదయంలో ఈశ్వర దర్శనానికి ఉపయోగపడే యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ఇలా చేశాడు ఇప్పుడు భక్తి శరణాగతి ఈ స్వాధ్యాయ యజ్ఞంలో చాలా బాగా వస్తాయి అన్నమాట చేసాడు చేస్తే ఏమైంది అంతా అయిపోయింది అదంతా ఆ ఆచరణ అంతా చేసుకొచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు మళ్ళీ మామూలు అయిపోయాడు లేదు ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ జయమనే యజ్ఞం లేదు ఇప్పుడు అదే స్ఫరణ ఆ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో దర్శించాడు ఆ దర్శించినటువంటి దర్శనాన్ని ఇక్కడ అవస్థాత్రయంలో నిలబెట్టుకున్నాడు ఇది ఇంద్రియజయ యజ్ఞం ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నటువంటి యజ్ఞం మూడవ స్థలలో ఇప్పుడు ఆనంద నిలయంలోనే ఉన్నాడు మూడవ స్థలలో కూడా వెంకటేశ్వర దర్శనం దగ్గరే ఉన్నాడు మూడవ స్థలలో తాను అది అయ్యే ఉన్నాడు ఇది అన్నమాచార్య దర్శించినటువంటి దర్శనం అలా దర్శించాడు కాబట్టి మారిపోయాడు ఎవడైతే ఈ నాలుగు యజ్ఞాలని శుద్ధంగా చేస్తాడు శ్రద్ధతో చేస్తాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఏమిటండి జ్ఞానం అభిమాన త్యాగం అనే జ్ఞానం కర్తృత్వ అభిమానం పోతుంది భోక్తృత్వ అభిమానం పోతుంది ఇదే గుడి ముందు వేసేటటువంటి గర్భాలయం ముందు వేసే మధ్య మధ్యలో తెరవేస్తూ ఉంటారు తీస్తుంటారు స్వామివారి ఆంతరంగిక సేవలు చేసేటప్పుడు ఆ మధ్యలో తెరవేస్తారు ఆ నాలో అజ్ఞానం అనేది మోహం అనేది ఇంద్రియ జయం అనేటటువంటి సిద్ధి కలగాలి అజ్ఞానం తొలగాలి ఆ మోహం తొలగాలి ఇంద్రియ జయం కలగాలి ఇది నాలుగో యజ్ఞం ఈ నాలుగో యజ్ఞం ఎప్పుడైతే కలిగిందో మూడవ స్థలలో అదే ఆ ఈశ్వర ఆయత్త నివృత్తిగా మారిపోతుంది నివృత్తి ఎప్పుడైతే వచ్చేసిందో భయం అభయం అయిపోతుంది అభయం కాస్తా శోకం కాస్తా మోహం కాస్త బోగొట్టేస్తుంది అభయస్థితికి రాగానే వెంటనే బంధం కాస్త మోక్షం అవుతుంది స్వరూప జ్ఞానం లభించేస్తుంది సర్వత్ర సమదర్శనం లభించేస్తుంది ఇలా జ్ఞాన యజ్ఞంలోకి మారిపోతాడు చూడండి సాధకుడు ఎంత సులభమో పరిణామం చెందటం ఈ ఐదు యజ్ఞాలన్నీ ఆచరిస్తే ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందడానికి మోక్షాన్ని పొందటానికి ఎంత సమయం పడుతుంది ఎంతో సమయం పడ్డదు ఈ క్షణమే ఇప్పుడే కావాలి ముకుందమాలలో ఉంటుందన్నమాట ఎప్పుడో నేను పోయేటప్పుడు ఇస్తానంట వేట బాబు మోక్షం ముక్తి అప్పుడేటా అప్పుడే అప్పుడు నాకంటే తెలుస్తుంది అసలు ఎందుకని కఫవాతపిత్త రోగాదులు బాగా శరీరం నిండా ఆక్రమించి వైత్యం విషమించి నాకు కంఠ అవరోధం కలిగి ఇట్లా పైకి తన్నుకొచ్చి శ్వాస కిందకి దిగక కష్టాలు పడుతుంటే ఈ శరీరం అప్పుడు నాకు ఈశ్వర స్మరణ ఈశ్వర సాక్షాత్కారం అప్పుడు ఈశ్వర సాయుధ్యం ఇది అయ్యే పనీనా సత్య పనినా మళ్ళీ వచ్చే జన్మకి ఉత్తర జన్మకి బీజవృక్ష న్యాయంగా నేను వచ్చేస్తాను తప్ప నా నీరవల గాజులో లాక్కుపోతాయి ఏం ప్రయోజనం అయ్యాద నాకు ఈ గొడవ నాకు ఇప్పుడే కావాలి నాకు ఈశ్వర సాక్షాత్కారం ఇప్పుడే కావాలి నాకు మోక్షం ఇప్పుడే కావాలి అంటాడు ముకుందమాలలో చూడండి యూ కెన్ డిమాండ్ ఈశ్వరుణ్ణి డిమాండ్ చేయొచ్చు సాధకుడు పిల్లవాడు తండ్రిని తల్లిని ఎలా డిమాండ్ చేస్తాడో అలా ఈశ్వరుణ్ణి సాధకుడు డిమాండ్ చేస్తాడు ఎక్కడా భక్తి మార్గం జ్ఞాన మార్గంలో డిమాండ్ కమాండ్ ఎక్కడుంది ఇక్కడ ఎందుకని భక్తి మార్గంలో శరణాగతుడు అయిపోయాడుగా దాసోహం దాసోహం అయిపోయిన డిమాండ్ కమాండ్ అని ఉందా స్వామివాహం నీకు నాకు భేదం లేదయ్యా బాబు జ్ఞాన యజ్ఞం చేసేవాడికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే తత్వమసి జ్ఞాన యజ్ఞం చేసేవాడికి మాత్రమే అవకాశం ఉంది ఏది తత్వమశీత్వమేవా మిగిలిన యజ్ఞాలు చేసే వాళ్ళకి దేవుడు వేరే ఈశ్వరుడు వేరే ఎక్కడో ఉన్నాడు ఈ వడమాలు ఎప్పుడో పట్టుకెళ్ళాలి ఆ వడమాలు ఆయన కండసీమలో వెయ్యాలి ఆయన మన అనుగ్రహించాలి ఈ వడలు తయారు చేసే దగ్గరే ఉన్నా ఇంకా నేను ఈ వడలన్నీ తయారు చేయాలా ఇవన్నీ మాలగా ఈ మాల పట్టుకెళ్ళాలా ఆ హనుమంతుడు మెళ్ళ వెయ్యాలా మధ్యలో దారిలో ఏ కోతి లాక్కపోతే నేను ఒప్పుకుంటానా ఆ కోతిని కొడతాను కాని ఊరే ఆ హనుమంతుడి విగ్రహం ఈ కోతి ఒకటి కాదా ఒకటేలా అవుతుంది కోతి హనుమంతుడు ఎలా ఒకటవుతారు ఆయన ఈశ్వరాంశ సంభూతుడు ఇదో మామూలు కోతి చూడండి ఇలా ఉంటుంది అన్నమాట దృష్టి as simple as it isvarudu pillalni isthadu isvarudu pillalni evadame emtandi adhenayya babu karma phalangaa isthadu karma phala pradata kada isvarudu